నలువైపులా వినబడుచున్నది పగలుచున్నది మారుదయములు కలుగుచున్నది దూకం కల్వారి ప్రేమను తలం చునపుడు కలుగుచున్నది దూకం ప్రభువాన్ని శ్రేమలను ధ్యానించునప్పుడు పగులుచున్నది హృదయం తెలువ పైన కొట్టినను అనేక నిందలు మోపినను తెలువ పైన కొట్టినను అనేక నిందలు మోపినను ప్రేమ తారిని మనించుటకై ప్రాధీనా ప్రియ ఏ సూరజ నీ ప్రేమ పొగడదను ప్రేమతో వారిని మనించుటకై ప్రాధీషిన ప్రియే సూరజ నీ ప్రేమ పొగడదను అల్వారి ప్రేమను తలంచునప్పుడుచున్నది దూటం ప్రభువాన్ని శ్రమలను ధ్యానించునప్పుడు పగులుచున్నది హృదయం మమ్మును నీ వలె మాచుటై జీవమును మమ్మును వల్లే మా చూడీవను నీల మట పుత గించు కొని సమర్పించము మమ్మును నడిపించు కరములలో మట పుత గించు కొని సమర్పించి తిరిని కరములలో బును నడిపించుము కల్వారి ప్రేమను తలంచునప్పుడు కలుగుచున్నది దూకం ప్రభువాన్ని శ్రమలను ధ్యానించునప్పుడు పగులుచున్నది హృదయం పగులుచున్నది హృదయం వాక్యం చూసుకుందాము సా నైన్త్ చాప్టర్ ఫస్ట్ వచ్చినము వాక్యం ధ్యానించుకుందాము ఈతనలో తొమ్మిదో అధయము ఒకటో వచ్చినము ఈ వాక్యం దేనికోసం అంటే ప్రైజ్ గాడ్ అనమాట దేవుని స్థుతించడము ఆయనని ఏ విధంగా స్థుతించాలో ఈ వాక్యంలో మనకు తెలిసిపోతుంది అనమాట ప్రైజ్ అండ్ వర్షిప్ దేవుని ఎలా ప్రైజ్ చేయాలా ఆయన ఎలా వర్షిప్ చేయాలో ఈ వాక్యంలో మనకి తెలియజేయబడుతుంది అనమాట అంటే ఫస్ట్ దేవునికి థ్యాంక్స్ గివింగ్ ఇవాళ ఆ దాని తర్వాత ఎట్లా వెళ్తామో ఎందులో చూసుకుందాం దేవుని యొక్క వాక్యంలో దానికట్ట ముందు ప్రార్థన చేసుకొని స్టార్ట్ చేస్తాం వైశద్ధురా దేవాయసు ప్రభా నీకే లెక్కలేని బంధన ప్రభా కృతజ్ఞత స్తోత హళీ రజ వైషుల ఒక సర్వశక్తి సర్వాధికారి నీకే బంధన ప్రభా దేవా ప్రభ మరి ఇప్పుడు ఈ యొక్క సమయంలో ప్రభా యొక్క ప్రార్థన చేస్తున్నారా ప్రభా మళ్ళీ మీరు మా మధ్యలో ఉన్నారని మేము విశ్వసిస్తూ మేము నమ్ముతున్నాం ప్రభా నీ యొక్క ప్రజెన్స్ ఇక్కడ జరుగుతుందని మేము విజిస్తున్నాం తండ్రి అదే రీతిగా ప్రభా మళ్ళీ ఇంతవరకు కూడా ప్రభా మీరు మమ్మల్ని ఎంతో ప్రభా భద్రపరిచినారు కాపాడినరు వాటన్నిటిని బట్టినిక్కలెక్కలి వందన ప్రభా మమ్మల్ని రక్షించుకున్నందుకు నీకు వందనా ప్రభా థ్యాంక్ యూ జీజస్ థ్యాంక్ యూ లాన్ హాలిలియా ప్రభా మాలో ఉన్న ప్రతి పాపని షాపని మా రోగం మా కూడా ప్రభా నీ యొక్క శిల్వ మరణం పైన భరించిన ప్రభా వాటన్నిటిని బట్టి కూడా ప్రభా నీకు లెక్కలేని పొందిన ప్రభా థ్యాంక్ యూ జీజస్ దేవాయస్రభ మరి మీ యొక్క పరిశుధాత్మ జత మా మాకు నింపండి ప్రభా మా ఆత్మ మీకు పర్మిట్ చేసాం ప్రభా మీరు వచ్చి మా హృదయంలో నివసించమని ప్రార్థిస్తుంది తండ్రి మా ఆత్మలో దేవాయప్ర మళ్ళీ ఈ వాక్యం ద్వారా ప్రభా మేము ఎవ్రీథింగ్ మేము నేర్చుకొని పర్ఫెక్ట్ గా అనేకలకు ప్రకటన చేయాలి ప్రభా ధైర్యంగా మళ్ళీ విధంగా ప్రకటన చేయాలంటే మరి నీ యొక్క కృపాడి కృప మాకు దయచేయండి నీ యొక్క ఆత్మ మాకు దైత్యం అని ప్రార్థిస్తాం తండ్రి అదే వైస్రవరి వాక్యం చెప్తే మీరే మాతో మాట్లాడే మళ్ళీ అక్కడికి అందరినీ సిద్ధపరచుకోమని ప్రార్థిస్తాం తండ్రి అవును కీర్తనలో నైన్త్ చాప్టర్ ఫస్ట్ వచ్చినము అంటే నా పూర్ణ హృదయంతోను నేను ఏహోవాను స్థుతించు స్థుతించుచున్నాను ఇక్కడ వాక్యం ఏమని చెప్తా నా పూర్ణ హృదయంతోను నేను ఏహోవాను స్థుతించదను ఏహోవా నీ అద్భుత కార్యములన్నిటినీ నేను వివరించదును మహోన్నతుడ నేను నిన్ను గురించి సంతోషించి హర్షించుచున్నాను నీ నామను కీర్తించదును చూడండి నా పూర్ణ హృదయంతోను అంటే పూర్ణ హృదయంతో దేవుణ్ణి మనం స్తున్నా లేదా దేవుణ్ణి పూర్ణ హృదయంతో మనం స్తున్నా లేదా ఎందుకు అనంటే దేవుని పూర్ణ హృదయంతో స్థుతించడం అనంటే మన మనసు స్థిరమైన మనసు ఉండాలా లోకం వైపు కాకుండా మనము ప్రార్థన చేసేటప్పుడు కూడా మన తలంపులు అట్టేటు వెళ్తూ ఉంటాయి ఇది అందరికీ లైఫ్లో జరిగిందే అందరి లైఫ్లో అనుభవం కూడా ఉంది ఇది ఎందుకంటే ప్రార్థన మనం చేసేటప్పుడే కానీ దేవుడిని స్థుతించేటప్పుడే కానీ మనం చేసేటప్పుడు స్థిరమైన మనసు ప్రార్థన చేయాలి ఎందుకంటే ఇక్కడ దేవుడు అదే అడుగుతున్నాడు ఆయన పూర్ణ ఆత్మతోటి ఆయన స్థుతించాలా కదా ఆల్రెడీ మనకు తెలుసు పూర్ణ ఆత్మతోటి పూర్ణ హృదయంతో పూర్ణ వివేకంతో ఆయన స్థుతించడము అందు ఇక్కడ చెప్తున్నా నా ప్రాణ నా పూర్ణ ఆత్మతోను నేను ఏ హోవాను స్థుతి చెదడం పూర్ణ ఆత్మతోటి కంప్లీట్నెస్ మనం దేవుని స్థుతించాలి అంటే ఫస్ట్ ఆయన మనం రక్షించుకున్న కాబట్టి మనం ఆయన థ్యాంక్స్ గివింగ్ ఇస్తున్నాము ఆయన థ్యాంక్స్ గివించడం చాలా మంది వర్షప్ చేస్తూ ఉంటారు స్తు స్థుతి ఆరాధనని స్తీ అంటాము స్తోత్రంలో అంటాము దేవునికి థ్యాంక్స్ గివింగ్ చెప్తూనే ఉంటాము కానీ నోటి నుంచి చెప్పినంత మాత్రం నా ఆ స్థుతి పోదు ఆ స్తోత్రాలు కూడా ఆయనకి పోవు ఎందుకనంటే ఆయన ఒక్కటే అడుగుతుంది నా పూర్ణ హృదయంతో నేను ఏ హోవాని కంప్లీట్నెస్ హార్ట్ మనం దేవునికి అర్పించుకోవాలా ప్రార్థన చేసే సమయంలో దేవునికి కంప్లీట్నెస్ హార్ట్ కంప్లీట్గా ఆయన స్తుంచడం నేర్చుకోవాలా ఎట్లా అంటే చేసేటప్పుడు దేవుని వైపే ఉండాలి మన మంచం ఇంకా పదే పదే విధాలుగా రన్ గార్డెన్ కి వీలలేదు అందుకే మనం ప్రార్థన చేసినప్పుడు స్థిరమైన మంచు మనకు ఉండాల ఒకటే చోట్ల కూర్చొని దేవుని యొక్క సన్నిధిలో మనం మూర ఆయన స్థుతించినప్పుడు ఆ ప్రార్థన ఆయన దగ్గర చేరుతుంది కానీ మనలో పాపం పెట్టుకొని మన హృదయంలో ఆ దినదిన ఎన్నో తప్పులు చేస్తుంది తలంపుల ద్వారానే కాని మాటల ద్వారానే కాని చూపుల ద్వారానే కానీ ఆ చాలా విషయాలలో ఏదో విధంగా తప్పు అనేది ఉంటుంది తెలుసో తెలియకో తప్పు తప్పే చేసుకుంటాము కానీ ఆయన స్థుతించే ముందు ఫస్ట్ మనం ఏం చేసుకోవాలంటే సరెండ్ అయిపోవాలి దేవుని సన్నిధిలో ఆయన దగ్గర సరెండ్ అయిపోయి ఫస్ట్ మన పాపక్షేమ ఒప్పుకోవాలా తర్వాత ఆయనకు థ్యాంక్స్ గివింగ్ ఇవ్వాలా అదంతా హానర్కి గాడ్ చేయాలా దేవుని యొక్క మాటలని అనుసరించి మనం నడుచుకోవాలా తర్వాత ఆయనకి ప్రైజ్ గివింగ్స్ ఇవ్వచ్చు ఎట్లా దేవుని స్థుతించడం ఏ విధంగా అంటే థ్యాంక్స్ గివింగ్ చెప్తున్నాం ఎందుకు అంటే ఆయన మన ప్రతి పాపాన్ని షాపాన్ని అన్నింటినీ ఆయన దేవుడు కాబట్టి మనం కృతజ్ఞతలు చెల్లించుకుంటాము వర్షపు చేస్తాము దేవుని కోసము స్థుతి ఆరాధన చేస్తుంటాము కానీ స్థుతి ఆరాధన చెల్లించే ముందు మనం ఒకటి ఆలోచన చేయాలా ఆయనకి కృతజ్ఞత స్థుతి చెల్లించాలా మళ్ళా ఆయన్ని మంచు పూర్తిగా నేను ఆరాధించాలా చేయాలంటే ఇక్కడ చూడండి మనకు అర్థమైపోతుంది ఎందుకంటే దేవుని యొక్క అద్భుత కార్యంలో అనేకులకు మనం ప్రకటన చేయాలా మన జీవితంలో ఉన్న ప్రతి ఒక్క సాక్ష్యము అనేకులకు సువర్తలు తో పాటు మన సాక్ష్యం కూడా చెప్పుకోవాల దేవుడు గత కాలం నుంచి మనం కాపాడుతూనే ఉన్నాడు మన జీవితంలో ఎన్నెన్నో మేలులు చేసిన దేవుడు నా లైఫ్ లో దేవుడు ఎన్నో అద్భుత రాజకాలు జరిగించిన దేవుడు మళ్ళీ ఆయన చేసిన మేలులను ఎప్పటికీ మనం మర్చిపోద్దు ఎందుకంటే మనకు సాయం వన్ నాట్ త్రీలో నా ప్రాణమా ఈ హోవాన్ని నా అంతరంగము సమస్తమా ఆయన పరిశుద్ధ నామం సమూరించము ఈ సాయంస్ ను మనకు తెలియజేయబడుతుందన్నమాట ఎందుకంటే ఆయన చేసిన మేలు దేన్ని కూడా ఆయన మరవద్దని అంటున్నాడు ఎందుకంటే ఆయన మనకి ఎన్నో మేలు చేసింది దిగుడు మనం పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన మనకి ఆపాడుతున్నాడు ఆయన కృపలో మనం కాబట్టి మనం థ్యాంక్స్ గివింగ్ ఇవ్వాల మన సాక్షులు మనం పంచుకోవాలి రీసెంట్ గా ఫీవర్ వచ్చినప్పుడు హెల్త్ బాగాలేనప్పుడు మన లైఫ్ ఏ విధంగా ఉంది హెల్త్ బాగాలేనప్పుడు కూడా మనము ఆయన ప్రాథల ద్వారా ఆయన వాక్య ద్వారా మనం బలపడి స్వస్థత పొందుతాం అది కూడా దేవుని చేసిన కార్యమే అదే అని కాదు ఇంకా చాలా విషయంలో చాలా మందికి యాక్సిడెంట్ల దేవుడు కాపాడుతుంటారు చాలా మంది ఆ ఎన్నెన్నో సమస్యల నుంచి వాళ్ళు బాధల నుంచి బయటికి రావడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి వీటన్నిటిని బట్టి ఆయన చేసిన మన జీవితంలో ఏ ఏదైతే అద్భుతం ఉందో మన లైఫ్ లో ఆ క్రిటికల్ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు దేవుడు మనల్ని కాపాడినప్పుడు ఆ యొక్క అద్భుతమైన సాక్ష్యం అనేకులకు మనం ప్రకటన చేయాలి ఎప్పుడైతేనే ఆయనకి దేవుని యొక్క చేసిన ప్రతి మేలు మనం ఇతరులతో మనం పంచుకుంటామో అప్పుడు ఆత్మరక్షణ కింద రావడం జరుగుతుంది అట్లా అందుకే దేవునికి మనం థ్యాంక్స్ ఇవ్వాలి ఎట్లు ఇవ్వాలంటే పూర్ణ ఆత్మతోటి అంటే పూర్ణ హృదయంతో ఆయన స్మృతించడము ఇంకా ఆయన అద్భుత రచకాలు జరిగి చెప్పడము అనేకులకు మళ్ళా మహోన్నతుడు నేను నేను గురించి సంతోషించి ఆశించున్నాను నీ నామము కీర్తించదము దేవుని యొక్క నామం ని కీర్తించము అంటే చూడండి ఫస్ట్ మన థ్యాంక్స్ గివింగ్ ఇస్తాము తర్వాతకి ఆయన వర్డ్స్ ఏదైతే చెప్పిన వాటిని హానర్ చేయడం జరుగుతుంది తర్వాత ప్రైజ్ గాడ్ చేస్తాము సింగింగ్ చేస్తాము పాటలు పాడి దేవుని స్థుతిస్తుంటాము ఆరాధిస్తుంటాము వర్డ్షిప్ చేస్తుంటాము గంభీరంగా ఎంతో స్థుతిస్తుంటాము పాటల ద్వారానే ఆయన స్థుతి స్థుతిస్తూ ఉంటాను చాలా అందరూ అనుకుంటున్న పాటల ద్వారానే దేవుడు మహిమ పరుస్తుడు కదా అని అనుకుంటారు కానీ దేవుడు అట్లా కాదు ఆయనకి పాటలు ఉండాలా ప్రార్థన ఉండాలా వాక్యం ఉండాలా ఇవి మూడు ఉండాలా ఇప్పుడు మన ఫర్ ఎగ్జాంపుల్ ఆకలి అవుతుంది మనం నోటి నుంచి అంటాం గాని లేచిపోయి అన్నం వేసుకొని తింటేనే కడుపు నిండుతుంది అదే రీతిగా మనం కూడా దేవుణ్ణి స్థుతిస్తున్నాము ఆయనని ఆరాధిస్తున్నాము మన జీవితంలో జరిగిన ప్రతి ఒక్క మనం చెప్పుకుంటున్నాము సేవ చేయకపోతే ఆయన మంచి పూర్తిగా నువ్వు ఎలా స్తు వలన పోతావు అందుకే ఆయన అంటున్నామట మహానుతుడైన దేవుని నేను నిన్ను గురించి సంతోషించి హర్షించుచున్నాను నీ నామమ్మని కీర్తించదని మనం పాటలు పాడతాము ప్రార్థన చేస్తాము వర్షిప్ చేస్తాము అన్ని చేస్తామని ఆయన సేవ చేయకపోతే ప్రీతం లేకపోతే ఎంత స్తుంచినా ఎంత వాక్యం ధ్యానించినా అర్థం లేకుండా పోతుంది అందుకే కంపల్సరిగా ప్రార్థన ఎంత ఇంపార్టెంటో వాక్యం కూడా అంతే ఇంపార్టెంట్ వాక్యం ఎంత ఇంపార్టెంటో ఆయన వర్డ్స్ని అనుసరించి నడుచుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్ ఆఫ్టర్ దట్ ఆయన సేవ్ చేయడము చాలా ఇంపార్టెంట్ కదా ఆయన మనం పుట్టించుకుంది ఎందుకంటే ఆయన సువాత ప్రకటన చేయడానికి అనేకులకు దేవుని యొక్క సత్యాన్ని ప్రకటన చేయడానికి ఎంతోమంది అన్నిలు ఉన్నారు అనాథులైన వాళ్ళు మరి అలాంటి వారికి కూడా దేవుని యొక్క శువాత ప్రకటన చేయాలి కాబట్టి మళ్ళీ దేవుని యొక్క నామాన్ని మనం కీర్తించాలన్నమాట అనేకులకు వర్డ్ ఆఫ్ గాడ్ అనేది షేర్ చేయాలి మనము ఎప్పుడైతే దేవునికి వర్డ్ ఆఫ్ గాడ్ అనేది షేర్ చేస్తామో అప్పుడు ఆయన హృదయం తృప్తిపరిచిన వారం దేవుని సంతోషపెట్టిన వారం అవుతాము కానీ మన ఎప్పుడు ఆయన స్థుతించినప్పుడు మన హృదయము ఎవ్రీథింగ్ మన అంతరంగమే కానీ మన ఆత్మని ఎవ్రీథింగ్ ఎట్లంటే ఓపెన్ గా ఉండాలి పెద్ద హృదయం కలిగి ఆయన స్థుతించాల అప్పుడే కదా పూర్ణ హృదయంతో ఆయన స్థుతించిన వారేమవుతుంది ఎందుకంటే దేవుడు దూతల్ని కూడా సృష్టించుకున్నాడు దూతలు దేవుని దగ్గర ఉండి కూడా దేవుని చూడలేక ఆ రెక్కలతో కప్పేసుకుంటాయి దేవుని యొక్క దూతలు ఆయన వెలుగు చూడలేక కవరింగ్ చేసుకుంటాయి ఆ ఆ రెక్కల చేత దూతలు మనకు ఏష్య గ్రంథం ఉంటది సిక్స్త్ చాప్టర్ టూ టూ నుంచి ఫోర్ వరకు సిక్స్త్ చాప్టర్ టూ నుంచి మనకి ఎట్లా అంటే దేవుని యొక్క దూతలు ఎలా కీర్తిస్తాయో చూడండి మనకు అర్థమైపోతుంది ప్రార్థన చేస్తాం వర్షిప్ చేస్తాం కానీ వర్షిప్ లో కూడా మనం దేవుని ఎలా స్థుతించాలా పూర్ణ హృదయం తోటి స్ఫుతించాలా